స్తోత్రం నాయన పరిషుద్ధుడ మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ ఏమి ఇచ్చిన మేము చెల్లించలేం ప్రభు అయ్యా మమ్మల్ని ఎంతగానో యశు ప్రభ కాజి కాపాడి భద్రపరిచిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యస్సు ప్రభ మమ్మ సజ్జీలో కలపెట్టిన దేవా నీకే స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతగానో భద్రపర్చిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా యశసు ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కొట్లాది వందనాలు ప్రభావ రానబిడ్డను నడిపించండి వాళ్ళకున్న అటంకాలను మీరు గద్దించండి వాళ్ళ కుటుంబానికి సమాధాన నెమ్మది కలుగునుగా కానీ అయినా యేసు ప్రభ ఏ ప్రాంతంలో ఏ ఊర్లో ఎక్కడ వాడబడుతున్న వాళ్ళకు తోడై ఉండండి నీ బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభా బిడ్డలని ప్రభా వాళ్ళని దీవించండి ఆశీర్వదించిన రాకడికి వాళ్ళందరినీ సిద్ధపరచుకోండి ప్రభా మరి కుటుంబాలు మారి మారకున్నాయి కనుక ప్రభా కుటుంబాల దగ్గర మీరు మాట్లాడండినైనా కుటుంబం సంపూర్ణంగా మార్చకు శక్తి దించండి నీ పశుద్ధాత్మ అభిషేకించి పదొక బిడ్డతో మీరు బలపరచండి యేసు స్వరం చేత మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని దీవించండి ఆశీర్వదించింది రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ఈ ఆర దాంతా మీరు తోడే నడిపించి విజయం దయచేమని ఏమడి పెట్టుకుంటున్నాం తండ్రి సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై పరుచుదాం సిద్ధపరుశుదా మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదా సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధ పరుచుదాం సిద్ధ పరుచుదాం మన హృదయము ప్రభు కొరీ సిద్ధ మరు సును చోడు తోడిగి సమాధాన సువత చాటదా సిద్ధ మన సును చోడు తోడిగి సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుడి సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదా మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయము నా ప్రార్థనలో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిని వాకులకైని సన్నిధిలో వచియుందును ప్రతి ఉదయము నా ప్రార్థనలోని సన్నిధికి సిద్ధమదును జీవము కలిగి వాకులకైని సన్నిధిలో వచియుందును సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సిద్ధ మనసుల చూడుతుడిగిన సమాధాన చువాట చాటదాం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై పర్చుదాం సిద్ధ పర్చుదాం మన హృదయము ప్రభు కొరకై కార్యము కైసీదపడి పరిశుద్ధతో నేనుందును అనివేలలయందు వేలయందు ప్రభుయసుని గణపరచీకి తిందును తత్కార్యము కైసీదపడి పరిశుద్ధతో నేనుందును పని వేలలయందు ప్రభుయసుని గణపరచీకి సిద్ధ మనసులు చూడు తోడిగి సమాధాన సువత చాటదా సిద్ధ మనసు చూడు తోడిగి సమాధాన సువత చాటదా సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేగుణిక సన్నిదికై సిద్ధ పర్చుదాం మన హృదయము ప్రభు కొరకై బూదిని కలిగి నిడక వెలుకువతో నేను నిరాజు సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును బూధిని కలిగి ని కడక వెలుకువతో నేనుందును నిరాజు సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధ మనసున చోడు తొడిగీ సమాధాన సువాత చాటదా సిద్ధ మనసున చోడు తొడిగీ సమాధాన సువాత చాటదా సిద్ధపద సిద్ధపడుదాం వాక్యం షకున్నాం సార్ మీరు సాయం చేస్తారా ఓకే శోతం యసు ప్రభా పరశున దేవ ఇజ్రాన్న మహాదేవ గొప్ప దేవ సరణతుడ ప్రభావం ఉన్న దేవా నా దేవాని ఈ వాక్యం ధ్యానం చేస్తాం మీరు వాగ్దానం చేస్తూ వా పరిశుద్ధాత్ సరస్వతం నడిపిస్తాను మేము సిద్ధంగా ఉన్న విశ్వప్రభ మా మీరు మాట్లాడండి మీరు నడిపించండి మా నాయకుడు మీరే విశ్వప్రభ మా ప్రభుత్వంతో మీకు అధికారం మీరే నడిపించే సహాయకలు ప్రతి ఆట కడుకుంటే దెయ్యాలు కాల్చి సత్యాన్ని గ్రహించగల క్రీజ్ కలిగిన మనసు మాకు కలిగించమైన్ ఫస్ట్ సార్ ఫస్ట్ తీర్థన తీర్థన లేదమ్మా లేదు లేదు లేదు పోయింది తీర్థనం ఫోర్టీన్ సెకండ్ వర్డ్స్ ఫోర్టీన్ లా సెకండ్ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అలా వి ఇక్కడ ఏమంటారు దావి తీర్త వివేకం కలిగి వెతుకువాడు అని ఆకాశం నుంచి యహోవా నరులను పరిశీలిస్తున్నాను అంట అంటే వివేకం అంటే మన ప్రభుత్ కలిగి ఉన్న కనుక కానీ అక్కడ చూస్తున్నాడు దేవుడు పైనుంచి చూస్తున్నాడు కానీ మనం ఏం చేయాలా వివేకం కలిగి నడుకోవాలా ఈ లోకం అవేకం ఉన్నది అవేకం అంటే ఈ లోకం సాధస్ అలా వివేకం అంటే మన ప్రభుకి సాధస్ కనుక ఒక వ్యక్తికి చూద్దాం మనం ఇక్కడ ఆ ఇక్కడ నాలుగు గుంపులు కనిపిస్తాయి రాజల గంధం ఫస్ట్ కింగ్ ట్ సార్టర్ ఫస్ట్ సార్ సిరియానులు సిరియానులు ఇజ్రాయిల్ వారును మూడు సంవత్సరంలో ఒకరితోనొకరు యుద్ధం జరిగింపక మానిరి ఇక్కడ త్రీ ఇయర్స్ అంట మూడు సంవత్సరం యుద్ధం చేయక మారిది అంటే యుద్ధం ఆగిపోయింది వాళ్ళు అక్కడ చూస్తే ఇక్కడ అక్కడ సమాధానం ఉందని ఇంగ్లీష్ లో ఉంది పీస్ ఉందని ఉంది ఇక్కడ వాళ్ళు సిరియా యుద్ధం చేయకుండా మానేది అని అయితే ఇక్కడ చూద్దాం కింద చూడొచ్చు సార్ మూడవ సంవత్సరం ముందు యూధారాజ్ పాత బయలుదేరి ఇస్రాయల్ రాజు నద్దకు రాగా అది మూడు సంవత్సరంలో బయజరి యోష పాత్ర రాజు దగ్గర రాగా ఇస్రాల రాజు తన సేవకులను పిలిపించి రామోత్తి మనమందరం మీరు మీరు ఎరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి అయితే ఇక్కడ చూస్తే ఏమంటారు మళ్ళీ మెల్లగా చదువుస్తారు ఒకసారి మెల్లగా చదువు ఇస్రాయల రాజు తన సేవ పిలిపించి ఇజ్రాయల్ రాజు అంటే ఇజ్రాయల్ రాజు తన సేవకులకు పిలిచి ఇక్కడ రామోతి తిలందు మన మన దాని ఎరుగుతూ ఎరుగు అయితే మన అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకుదాం అని ఇక్కడ తన సేవకులతో ఆప్ చెప్తు ఇక్కడ రాజు చెప్తున్నాడు యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామో తినార్థునకు వచ్చేదవా అని వచ్చేదవా అని యహోస్వ పాత్రనకు అడిగాను ఇక్కడ ఈ యహోస్వ పాత్ర ఏం తన కుమార్ బియ్యం పొందలు అంటే రిలేషన్స్ పాతది మనం ఏం చూస్తాం అవిశ్వాసకి విశ్వాసకి ఏం పొద్దని మనం చూస్తాం కొర తీరాని పత్రికలో ఇక్కడ చూస్తే సాంగీతం ఇక్కడ ఏం చేస్తుండ మన దుస్త సాంగీతం అంటే ఆ దుస్తులు మన మంచి దేవుని భక్తుడే కానీ ఏం చేస్తుండడు యజబేల్ని పెళ్లి చేస్తున్నాక దుస్థతనం ఆపులో ఈ మంచి మన యో యోష ఇలా యోష మంచిగా భక్తి మంచి కనిపి కానీ వివేకం లేదు గ్రహించలేదు వేగం బయటపరిచినాక సత్యాన్ని తురికిరిచేవారు ఇక్కడ చూస్తాం ఇక నాలుగు గుంపు చూస్తాం మనం ఆ బొక్క గుంపు ఆబున్న సేకుల అవర్ధన గుంపులు మనం ఇక్కడ యోష మీకా ఒకటి చూస్తాం మనం మీకాయ ఒకటి చూస్తాం మనం ఇది నాలుగు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే ఇక్కడ చూస్తాం మనం యుద్ధం పోదామంటే నువ్వు వస్తావా అని ఎవరికంటూ యోష పాత్ర చెప్తావు నీతిగా ఉన్నాడు అయితే యోషపాత్రకు ఒక ఆలోచన వచ్చినట్ట చూసాం అక్కడ నేను అలా యోహు పాత్ర ఏమైనా చూడండి మంది ఎంతగా ఈ సాంకేతం అంటే వెంటనే ఏంటంటే బియ్యం పొందాడు కదా తన కుమార్తె కుమార్తెకు ఇచ్చి ఏం చేస్తున్నాడు బియ్యం పొందండి అది ఏమంటారు ఇప్పుడు లోబడిపోవాలి కదా రిలేషన్ ఖరాబ్ అవుతుందని తన దేవుని ఆత్మకు చోటలికి ఉంటాక ఆయనకు లోబడుతుంది నేను నీ వాడనే నా సైనం నీ వాడనే అందరు నీ వాడనే అని ఏం చేస్తు ఆయనతో సమాధానం పడుతున్నాడు ఆతోని ఇక్కడ చూసామా నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే అని ఇజ్రాయెల్ రాజుతో చెప్పాను నా గుర్ర నా జను నీవే నా గుర్రం అంతా నీ దేశం ఇజ్రాయల్ రాజుతో చెప్పగా విమ్మంట యహో పాతు నేడు యహోవా యుద్ధ విచారణ చేయుద్దము రండి అని ఇజ్రాయెల్ రాజుతో అనగా అలా మంచి తరం వచ్చింది మన యుద్ధం వస్తుంది మంచిదే మన దేవుని దగ్గర విచారణ చేయాలా కదా అయితే మనం ఏం చేయాల ప్రార్థన పూర్తిగా మనం ఈ ఆత్మీయ పోరాటం ఆ కాలం శరీర పోరాటం ఆత్మీయ పోరాటం ప్రార్థన పూర్తిగా చేసి భయంకర పోరా నిన్నే చేస్తే మన ఒక డిన్నర్ జరిగింది మూడు దినాల్లో పెళ్లి జరుగుతుంది ఆ అరిసల వాళ్ళ ప్రభావం మా ద్రావులని ఉంది పెళ్లి జరిగింది భయంకర్ వాళ్ళు ఏమించి అంతా ఒక్కొక్కరు కొట్టొక్కడికి దుస్థతంలో పడిపోయింది అంటే నుంచి తొలగిపోయిన ఆ సత్వం తొలిపోయినాక మీ బాబు అంటూ నేను పెళ్లి చేసుకుంటా చల్లి అంటే పెళ్లి చేసుకోవద్దు నేను చెప్పినట్టు ఇలా అంటే భయంకరమైన ఇన్ని దినాల్సి మీరందరూ ప్రార్థన చేసిను నేను ప్రార్థన విజయం వేసింది పెళ్లి ఘనంగా జరిగిన తదని నా బిందు జరిగింది బిందు జరిగితే వాళ్ళ చుట్టాలు ఒక హిందువున పాపన ఇద్దరు రక్షణ పొందిను ఈ టైమా మీరు వంట పడుతున్నని వాళ్ళు రేపినారు మామ వచ్చి రేపినారు గలీస్ గలీజి మాట్లాడాలి అంటారు వాళ్ళు చెప్తున్నారు మేము అన్నం తినక పోతానంటారు అక్కడ కొనాల గురించి భాషలతో మాట్లాడి ప్రార్థన చేస్తాను పోయినా అక్కడ ప్రార్థన చేస్తే ఎవరు లేరు అందరు చూస్తున్నారు అందరు రక్షణ పొందులే నిధి పొందులే ప్రార్థన ఎవరు చేస్తున్నారు ఆయన తీరుతుంటే ఆ పెళ్లిపిల్లగా ఆయనకే చూస్తున్నాడు ఆ ఎవరు వాళ్ళ మామ విభూతుల మాట్లాడినా చేపెట్టి ప్రార్థన పోనీ అన్నా పోనీ భాషలతో మాట్లాడి దాన్ని బంధించినాక ఫిఫ్టీ మిలర్ నిబ్బలమైంది అందరు సమాధాన పొందడం వచ్చి పూలదండీ మిడ్డై తినిపించి మళ్ళా ఆ పెళ్లిపిల్లగాడు తండ్రి పాత్ర ప్రే చేయమన్నా ప్రే చేసిన అంత సమాధానం పోయింది కానీ ఇష్టతనంలో దుస్తులు అక్కడ రేగిచ్చిండ్రు మేము అన్న చిన్న అంత అంత నిన్న ప్రభా అంత అన్నం ఇంత తెచ్చిండ్రు మళ్ళంతా ఇది పోతే ఎంత అంత వేస్ట్ అవుతుంది ఇది ఏంది ఇది ఆ చెత్తతో జరుగుతాం అక్కడ చూస్తే భయంకర ఉండే బాగా ప్రై చేసి చేసి అందరు నవ్వుకుంటే సమాధానంగా పోయింది అక్కడ పాత్ర లేదా దుస్తులు ఓడిపోయినరు మళ్ళా పెళ్లి పిల్ల మిఠాయి తినిపించిండ్రు వచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు సమాధాన పని మళ్ళీ చూడండి ఇక్కడ చూస్తే యోష పాత్ర నీతి కానీ ఇక గ్రహించే స్థితిలో ఉన్నారు మంచి తరంపు వచ్చింది యోషపాతం ఏం తరం వచ్చింది సరే మనం యుద్ధం పోతుంది కదా మన దైవతు ఉన్న విచారణ చేద్దామని అడుగుతున్న ఒక మంచి తరం ఆలోచన వచ్చింది కనుక అక్కడ చూడండి సార్ ఇజ్రాయేల రాజు దాదాపు నాలుగు మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయటకు ఇజ్రాయల్ రాజు నాలుగు వందల పిలిచి యుద్ధము చేయటకు రామోతి గిరాదునందుకు మీరు పోదునా పోకుందునా అని వారిని అడిగేను అలా నాలుగు వందల పర్వతాలు ప్రవర్తలు పిచ్చి చూడండి శరీరం ఆధారం ఉన్నాడు శరీరంలో శరీరం మీద ఆధార ఉంటాడు మనం చూస్తాం యువ యువన్ దేవుని సంబంధి మన మాట అయినను లోకం సంబంధి మన మాట అయిన లోకం అంటే దుస్థంగా కనుక నాలుగు వందల ప్రవర్తలు పిచ్చి పోదామా అంటే ఈ నాలుగు వందల ప్రవర్తలు ఏమంటారు చూద్దాం ఇక్కడ దాన్ని రాజైనా నీ చేతికి అప్పగించును కనుక మీకు చేకి అప్పగించారు చెప్పి కానీ యహోషో పాత్ర విచారణ చేయటకై వీరు వీరు తప్ప యహోవ ప్రవక్తలలో ఒకడైన ఇక్కడ లేడా అని అడిగను అలా ఒక ప్రవక్త లేడా అని మంచి తలంబు వచ్చింది కానీ ఇక్కడ చూస్తాం మనం ఈ తలంపు వచ్చినప్పుడు సత్తం నీకు బయలుపరిచిన ఏం చేయాలను దుస్తుతం నుంచి తొలగిపోవాలా సత్తం నీకు బయలుపరిచినక ఇక్కడ దుస్తు యహోషో పాత్ర చేసిన ఇక్కడ తప్పు చూస్తాం మనమ్మా చూడండి సార్ అందుకు ఇజ్రాయల రాజు యువల కుమారుడైన మేకాయా అను ఒకడు ఉన్నాడు అలాడు ఈ దైవజుడు సపరేట్ గుంపు ఇది నాలుగో గుంపు ఇది అలాది అచ్చింద గుంపు ఇది సపరేట్ ఉండే ఒక్క జగనం ఉండే ఈ నాలుగు గుంపులు ఇవలేరా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం పేరంట ఇవల కుమారు అంట చదమ్మా యువల కుమారుడైన మీక మీ యువతకుమైన మీక అను ఒకడున్నాడు ఒకడు ఉన్నాడు ఆయన ఉన్నాడా అతని ద్వారా మనము యహోయ విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గురించి చేయవచ్చును కానీ ఆయన కీడే ప్రకేస్తున్నాడు నువ్వు దుస్తుధనం ఉంటాం మంచి బి మేల్వి నువ్వు గ్రహించే స్థితిలో ఉన్నాడినా మేల్బీ వచ్చేది గ్రహించే స్థితిలో ఉన్నడిగిన మళ్ళా చదమ్మ ఒకసారి రిప్లై చేయి అతడు నన్ను గురించి మేను ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని ఎంతో నాకు ద్వేషము కలదని యహోషపాతతో అనగా మీరు యోష పాత్ర కలిగ అతనికి పక్షంగా కీడే పల్చను కనుక అతనితో ద్వేషం కలిగింది ఎందుకు దేశం కలిగి నూనె కీడలో ఉండవును ఆ మేలు వస్తుంది స్థితిలో ఉన్నాడు ఎందుకు దుస్సధనంలో ఉన్నాడు కనుక యోష పాత్ర ఏమో చెప్తున్నారు అప్పుడు ఇజ్రాయల రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించిమారు ఇక్కడికి రప్పించున్నామని సెలవిచ్చాను సెలవిచ్చాను ఇజ్రాయేల రాజును యూధ రాజాకు యహోష్వ పాతును రాజు వస్త్రములు ధరించుకొని ధరించుకొని తొమ్మ్రోని గవిని దగ్గర నున్న విశాల స్థల మందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తల అందరూ వారు సమక్ష మందు ప్రకటన చేయుచుండగా కుమారునైన ఇనుప పమ్మును చేయించుకొని వచ్చి ఇంకొక చేసుకొని ఈయన పర్వత ఇంకొక చేసి చేసుకొని వచ్చి వీటి చేత నీవు సిరియానులను కొడిచి నా శవమును చేతుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను చూడండి యోహో పేరిట చెప్తున్నా దీంతో ఇజ్రాయేల్ మన వాళ్ళకు సిరియాను గెలుచు అని ఏం చెప్తున్నాడు యువ పేరిట చెప్తున్నాడని చెప్తున్నాయినా అయితే ఇక్కడ చూద్దాం చర్యలను పొడిచి నాశనము చేతునని యహోషో సెలవిచ్చుచున్నాడని చెప్పను ప్రవక్తలందరూ ఆ చోటునని ప్రకటన చేయచ్చు రామారనకు రాజునైనా నీ చేతికి అప్పగించును గనక నీవు దాని మీదికి పోయి జయము నందుదు అని చెప్పిరి వాళ్ళందరూ జయం పొందునని చెప్పి ఇది ఏంది శనిక నుంచి మానవతనం నుంచి రాజుకు ఏం చేస్తే సంతోషం ప్రవర్తిస్తున్నా అంట చూస్తే అక్కడ చూస్తే యోష పాత్రకు మంచి తలంపు వచ్చినాయి కానీ ఆ తలంపు ఏం చేస్తున్నాడు వచ్చినా ఆ తలంపు ప్రకారం నడుస్తలేదు యోష పాత్ర ఇలా యోష పాత్ర నీతి మంత్రులు కనిపిస్తున్నాం ఇక్కడ చూస్తే ఎట్లా యోష పాత్ర ఏం చేస్తున్నాడు సత్తాన్ని తొలగిస్తాం ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు మంచి మాటలు పలుకుతున్నావు ఎందుమంటే రాజుకు సంతోషం పెడుతున్నాడు మంచి మాటలు పలుకుతున్నారు కనుక మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూల పరుచుమని అతనితో అని అనగా ఆయన ఏమంటారు చెప్తున్నాడు రాజు మాట మంచిగా చెప్తున్నా నువ్వు మాట అనుకోపరు అని ఈయన చెప్తున్నాడు మీ కాయకాయో నాకు సెలవిచ్చినది సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుదును అనేను అలా ఇక్కడ పద్నాలుగు ఏమంటాడు మీకేమో చెప్తుండడు అక్కడ చెప్తున్నాడు యహ జీవంతోడు ఇక పద్నాలుగు వచ్చినంనా యహోవ నాకు ఏం చెప్పేదే అదేమే చెప్పగలం నేనేమంటాడు మేము మంచిగా సంతోషపెడుతున్నా మీ మా దగ్గర ప్రవేశించాలానే మా దగ్గర చెప్పాలంటే కాదని మీకాయ చేస్తుడు ఇది కాదని చెప్తున్నావు అతడు రాజునద్దకు వచ్చినప్పుడు అతడు రాజు మెల్లగా పోదాం సార్ పదిహేనా బ్రదర్టీన్ అతడు రాజునద్దకు వచ్చినప్పుడు రాజు మికాయా నువ్వు ఏమందువు యుద్ధము చేయుటకు మేము రామోతి గిలాది మీదికి పోదుమా పోకుందుమా అని అడగగా అతడి యహోవా దానిని రాజువైన నీ చేతికి నప్పగించును గనక నీవు దాని మీదకి పోయి జయము అందుదు అని రాజుతో అనెను ఫస్ట్ ఏమంటు ఇక్కడ మిగతామంటుడు మీ జయం పొందని చెప్తున్నా మళ్ళా ఏమంటు ఇక్కడ చూసాం మనం రాజు నీ చేతి ప్రమాణము చేయించివా నామమును బట్టి నా నామం బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవియగా రాజు సెలవిగా ఎంతో మాత్రం నిజమాని చెప్పిన నిజం గ్రహించని నిజమే చెప్తున్నా కదా ఏమంటున్నా రాజు చెప్పాగా అసడు ఇల్ల రాజులందరూ కాపాడల వలే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని తిని వారికి యజమానుడు లేడు లేడు కాపరు అనే చెదిరిపోయినా గోరేంటి అంటే కాపర్ అంటే మన యేసు ప్రభు అంటే ఏసు ప్రభు అంటే వాళ్ళ దేవుడు ఆ గోరెలకు లేకుండా చదర నేను చూచి అని చెప్తున్నాడు ఇక్కడ నేను చెప్తున్నా ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యహోవా సెలవిచ్చను అని చెప్పాను ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళిపోండి అని యహువా సెలివిస్తున్నాడు మీరు పోకుండి అని చెప్తున్నాడు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నట్ట అక్కడ యోష పాత్ర వింటుడు అందరు వింటుడు అక్కడ చూస్తే యహోష పాత్రను మన ఆప్ చూస్తే ఇన్న మనం అప్పుడు ఇస్రాయేల రాజు యహోషో పాత్రను ఇతడు నన్ను గురించి మేలు కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా చీకట్టు ఉన్న వాడుకు మేల్ బియ్యం అది గ్రహించలేని స్థితి ఉంటాడు చీకట్లో ఉంటే ఆ మేల్ గ్రహించలేక స్థితి ఎందుకంటే చీకటి దుస్సధనం ఉన్న ఉండు కదా తో అప్పుడు చెప్తుండడు యోష అప్పుడు జరిగిపోవాలి కదా ఆయన కానీ ఆయన సంగీతం ఏం సాగిపోతాడు యుద్ధంలో యోష ఒక అవకాశం ఇస్తాడు దేవుడు కనుక ఆయన కానీ ఏం చేస్తాడు ఆ సాంగీతం కదా బియ్యం పొంది కదా చూసి యోష పాత్ర నేను చెప్పలేదా ఎప్పుడు మీ నాకు ఈయన కీడ పలుకుతాడు నీకు చెప్పలేదా ముందేనే చెప్పలేదా అని ఇక్కడ యోష పాత్ర చెప్తున్నా ఇట్లా నేను యహోవ సెలవిచ్చిన మాట ఆలోకించుము ఇప్పుడు ఆలోకించుము గ్రహించము సింహాసన ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పాశంలను ఎడమ నేను చూచి తిని వెంటనే ఆయన దర్శనం ఇప్పుడు చెప్తున్నాడు యుహో మాట ఆలోచించిన కుడి పాశంగా ఇను పాశంగా యుహోసనం నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు మీక అహాబు రామోది గిలాది మీదికి పోయి అక్కడ ఓడిపోవడును అతన్ని ప్రేరేపించునని యహోవ సెలవియగా ఒకడు ఈ విధముగాను అక్కడ దూతలు మాట్లాడు దేవుడు ఒక విధముగా ఈ విధంగా చెప్తున్నాడు దూతలు కుడి పాశం ఇక్కడ ఏను దూతలు చెప్తు ఒక విధిగా విధంగా అంటే వెంటనే జీతం దేవుడు ఎవరు మన ఓడిపోతగా చెప్పడం దేవుడు చెప్తుండే ఒక ఆత్మ వచ్చిందంట ఈ దుస్తున్న ఆత్మ వచ్చి అక్కడ దేవుని దగ్గర నిలబడి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి సన్నిధిని నిలబడి యహో నిలబడి ఆజ్ఞా కదా ఆయన వెంటనే ఇప్పుడు నాకు పని అప్పు చెప్పు నేను చేస్తాను నిలబడినంట చాలా నిర్జంగా చూస్తున్నాం యహోవస్ అనేది నిలబడగా నేను అతనిని ప్రేరేపించేదని అనగా యహోవా ఏ ప్రకారము నువ్వు అతని ప్రేరేపించు అని అతన్ని అడిగాను దేవుడు పూర్తిగా అడుగుతు ఏమైనా ప్రేమించును నేను ప్రేమిస్తాను నేను ఎలాగా ప్రేమి నువ్వు ప్రేమిస్తా ఇట్లా నువ్వు దానికి ప్రేమిస్తా అని చెప్పినగా అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవర్తన చూడండి సైతా ఒక్కటే ఆత్మ అబద్ధము ఆత్మగా ఉందినని చెప్పగా చెప్పగా ఆయన నీవు అతనిని ప్రేరేపించి జయము నందుదు పోయి ఆ ప్రకారం చేయమని అతన్ని సెలవిచ్చాను అలలియ పోయి జయం పొందమని ఆ ప్రకారం శ్రవించును ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అలదియ మరణమైనా కానీ ఏ కీడైనా కానీ ఆయన ఆజ్ఞ లేకుండా జరగదు పో సాతన నీకు అప్ప చెప్తున్నా పోయి జయం పొందు నీకు అప్పయించిన అని అప్పుడు చెప్తున్నాంట ఇక్కడ చూసాం మనం అప్పుడు యోషపాత తప్పించుకోవాలి కదా ఇవన్నీగా యోషపాత మళ్ళా సాంగీతం సాగిపోయినంట ఇక్కడ చూస్తాం మనం గురించి నీ ప్రవక్త నోట అబద్ధం ఆత్మను ఉంచి ఉన్నాడు అలాహోవా నీ కోసం కీర్తించి ఆత్మను ఉంచి ఉన్నాను చెప్తే ఇంటలేరు వాళ్ళు ఇట్లనగా కెనాయన కుమారుడైన సిద్ధికీయ దగ్గరికి వచ్చి మాట్లాడతూ మాట్లాడకుంటూ యహోబ ఆత్మ నా యొక్క నుండా ఏ వైపుగా పోవునని పోయానని చెప్పి మికాయాను చెంప మీద కొట్టాను యహో ఆత్మ ఇక్కడ పోయినని మికాయ మీద మీద కొట్టాను అంటే ఇక్కడ చూసుండి ఎంత దేశం ఉంది ఈనడో వచ్చి వెంటనే మన ఆయన మికాయ కొట్టి ఇక్కడ ఏమంటుండే ఇక్కడ మనం ఆ oh.